ఇతన మూడు వందల పద్దెనిమిది నిశ్చింతం పరమం సుఖం అనుమాటేజముగాని ఆశ్చర్యం అనుభవులకు దృష్టాంతముండీ కరచరణాదులుగలం చైతన్యము గక్కున పానుపుపైనుండి సరుగున సడిలిన నిత్రామందమ సమకూడి నరులకు అటువలనే పరమాత్మునిపై సకల ఉద్యోగ ఉపాయంబులు తాతిగ విడిచిం ధరతానుండినా బ్రహ్మానందము తను తానే పైకొనుచుండి ఉన్నతిం తానొక దేశము లోపల నుండి కృతముచూచిన అవి ఎల్లా అన్నిదేశములు అటుతలపోషిన అంతకు గోచరమైనట్టు ఎన్నగ పూర్వజ్ఞానంబున సర్వేశ్వరుడూ హరితలచినను సన్నిధియూ సుజ్ఞానానందము సత్యం వదిషుండీ ననిచ్చినం ప్రపంచకల్పములూ నానా నానావిధముల జంతువులు తనుతా చూడగ రాని రూపులు అద్దములో పలకన్నట్టు కనుడగు శ్రీవేంకటూపము గక్కన ఎదుట సేవించి అనయము తనుతా సంతసిటే ఆత్మానందబితి